మీకు అక్కడ వాడు మెయిల్ ఇస్తే వెంటనే వస్తుంది ఇమీడియట్ గా వస్తుంది కానీ అది ఓపెన్ అవటంలో రెండు నిమిషాలు ఆలస్యం అయితే చికాకు పడతాం అర్థమైందా మీకు పాయింట్ వాడు వేసిన మెయిల్ వారం రోజులు వస్తే సంతోషించే స్థితి నుంచి టూ మినిట్స్ ఆలస్యం అయితే చికాకు పడే స్థితికి మనం చేరుకున్నాం కాబట్టి ఈ మెయిల్ తొందరగా ఓపెన్ కావటం లేదు కాబట్టి ఇప్పుడున్నటువంటి ఈ సిస్టమ్ని మనం అప్గ్రేడ్ చేసుకోవాలి అంటే అది ఒక కామన్ అసలు ఇలాంటి కామన్ ఒకటి ఉంటుందని పదేళ్ల క్రితం వాళ్ళు ఊహించారండి ఒకళ్ళు ఈ ఎలక్ట్రానిక్ మెయిల్ వచ్చిన తర్వాత ది ది పీపుల్ మిస్డ్ ది ఎలక్ట్రానిక్ మెయిల్ వాట్ వీ హ్యావ్ అని అంటే నేనన్నాను అది కరెక్ట్ కాదండి ఎందుకంటే వాళ్ళు మిస్ కాలేదు ఎందుకు మిస్ కాలేదో తెలుసిన వాళ్ళకి ఉన్నట్టు తెలీదు ఉన్నట్టు తెలియాలి కదండి మిస్ అవ్వాలంటే అటువంటి భోగం ఒకటి ఉంది అది మనకు కావాలి అది లేకపోతే మన జీవితం వ్యర్థం అని వీడు అనుకోవాలి అప్పుడు మిస్ అవుతారు అలాంటిది ఒకటి ఉందని తెలియకపోతే మిస్ అయ్యే ప్రసక్తే లేదు ది మిస్డ్ ఎలక్ట్రానిక్ మెయిల్ దర్ ఇస్ వీ ఎలక్ట్రానిక్ మెయిల్ బికాజ్ వీ నో వాట్ ఇటెస్ సో ఈ విధంగా రోజులు గడిచి కొద్ది కొత్త కొత్త సంఘటనలు ఉంటాయి కొత్త కోరికలు పుడుతూ ఉంటాయి ఆ కోరికలు కూడా ఎలాంటి కోరికలు అంటాయి ఇప్పుడు వేస వెంకటేశ్వర స్వామిని ఉన్నాడు ఇప్పుడు అన్నమయ్య కీర్తనలలో మీకు వీసా కోరిక గురించి ప్రస్తావం ఉంటుందా అసలు ఏ ఏ కోరిక ప్రస్తావన చేయరాయినా ఒకవేళ అలాగంటే దిన స్థల పురాణాలు రాశారనుకోండి మీ కోరికలు అన్నీ తీరుతాయి అంటాడు మీకు వీసా ఉండదు ఎందుకంటే ఆ కాలంలో ఆ కోరికలు లేవు మహాభారత కాలంలో విష్ణు శాసననామం ఉంది మహాభారత కాలం అది చదివితే ఇక ఈ కోరుకుంటే ఈ నీకు సంతానం కావాలంటే సంతానం దొరుకుతుంది నీకు డబ్బు కావాలంటే డబ్బు దొరుకుతుంది అని ఉంటుంది అంతేకాని నీకు వీసా కావాలంటే వీసా దొరుకుతుంది అని ఉండదు ఇది విష్ణుదాసనామంలో ఉండదు ఈవేళ ఆ విష్ణుదాసనామం మీద ఎవడైనా వ్యాఖ్యానం రాశారనుకోండి వారు అలా రాసినా మీరు ఆశ్చర్యపడక్క అలా రాసుకున్నారు కూడా అలా రాయబట్టే వేసాం వచ్చాడు నీకు వేసాలు కావలిస్తే వేసాలు దొరుకుతాయి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 కర్మలు మానేస్తానంటే కర్మ ఫలాన్ని కోరద్దన్నాడే కానీ కర్మల్ని మానేయమని లేదు పైగా స్వధర్మాన్ని నిశ్చేయమంటున్నావు ఇంకెందుకోసం చేయాలండి ఈ అనంతములైన ఫలములను వదిలిపెట్టేసి మాకు వద్దు అని అనుకోవాలి వాటిని ఆకాంక్షించకూడదు ఇంకెందుకోసం చేయాలి ఈశ్వరాయ అనుష్ఠీయంతే నీవు చేసే కొద్దో గొప్ప కర్మలు స్వధర్మం అని ఎప్పుడైతే ఆ కర్మలని ఈశ్వరుని కోసమే అనుష్ఠించే పక్షంలో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 ఇంకప్పుడు భగవానుడు భగవానుడు అన్నానికి వీలుండదు భగ అంటే షడ్గుణ ఐశ్వర్య సంపన్న ఆయన ఇంకా భగవానుడు అన్నానికి వీలు లేదు గభవానుడను ఏదో అని ఆలోచించింది ఎందుకంటే ఆయనకే లోకొచ్చేసింది మనం కర్మ చేయకపోతేనే కానీ ఆయనకి లేదు నష్టం వచ్చేసింది కాబట్టి అది ఈశ్వరుని యొక్క ఈశ్వరత్వానికి భంగం అయిపోతుంది కాబట్టి ఈశ్వరుని కోసం చేస్తున్నాము ఈశ్వరుని ఉపకారం కాదు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 ఏం కోరిక కోరతారు ఏం కోరుకు కోరుతారో కోరని డబ్బు గురించి ఒక కోరుకు కోరని ఎంత ఎంత కావాలో మీకు డబ్బు దేవుడు వచ్చి అడిగాడు కొన్ని నీకు ఎంత డబ్బు కావాలని అడిగాడు కొన్ని ఎంత కోరతాను ఒక కోట్ల రూపాయలు ఇవ్వమని అడుగుతాను ఇంకా పెద్ద ఆశ ఉంటే పది కోట్లు అడుగుతాను వంద కోట్లు అడుగుతాను సపోజ్ దేవుడు వచ్చి నీకు లక్ష కోట్లు ఇస్తానంటే ఎక్కడ పెట్టుకుంటాను లక్ష కోట్లు వద్దులే వంద కోట్లు ఇచ్చాదేమని కాబట్టి కోరికలకు కూడా ఒక హద్దు అనేది ఉంటుంది ఎనీవే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 You pay the price of the finite for gaining the infinite. That is the principle. That so. is the principle. Ucch yatesh to go on. If you want to understand the same thing, then you can tell the same thing? We know. The same thing is that karma is the same thing. The same thing is the same thing. The same thing is the same thing. ఈశ్వరుడికి ధర్మలో ఉపయోగం లేదు ఎందుకని ధర్మం చేయడం అని ఆ రకమైన ఒక శంక సమాధానంగా చెప్పడం విను ఏమిటంటే దృష్టాంతం ముందు యావాన్ ఉదపానే అర్థ ఉదపానము అంటే నుయ్యి నుయ్యి తీసుకోండి వాటర్ వాటర్ రిసోర్స్ ఒక ఇప్పుడు ఇక్కడ దృష్టాంతం ఎలా ఉంటుందంటే మీకు నేను ఒక గ్లాసులో నీళ్ళు ఇచ్చాను అనుకున్నాను మీరు ఏం చేయగలరు తాగగలరు అని ముఖం కడుక్కుందుకు చాలా అవుతుంది ఎండలో వస్తే ఎండలో వస్తే గ్లాసు నీళ్ళు ఇస్తే అర్థం ఏమిటి తాగి కూర్చోమని అర్థం మీకేమనిపిస్తుంది ముఖం కడుక్కొని తాగాలనిపిస్తుంది అప్పుడు గ్లాసులో ఇస్తే తాగదు గ్లాసులో ఇస్తే దేనికి ఉపయోగపడుతుంది త్రాగడానికి ఉపయోగపడుతుంది ఒకటే పర్పస్ సపోజ్ చెంబులో ఇచ్చాననుకోండి అప్పుడు ముఖం కడుక్కోవచ్చు త్రాగొచ్చు కాబట్టి చెంబులో ఇచ్చినప్పుడు దాంట్లో గ్లాసు యొక్క ఫలం ఇంక్లూడెడ్ అంతకంటే అధిక ఫలం ఉంది అవునండి సపోజ్ బకెట్లో ఇచ్చారనుకోండి స్నానం చేసి తాగొచ్చు ఇప్పుడు ఈ బకెట్లో ఇచ్చిన దాంట్లో చెంబులో ఇచ్చిన దాని ఫలం దాంట్లో ఇంక్లూడెడ్ గ్లాస్లో ఇచ్చిన దాని ఫలం ఇంక్లూడెడ్ సపోజ్ నుయ్యి ఇచ్చారనుకోండి నుయ్యి నుయ్యి ఇచ్చారనుకోండి అప్పుడు బట్టలు తుక్కుని స్నానం చేసి మొహం కడుక్కోవడం ఇంక్లూడెడ్ దాంట్లో అంటే అంతకుముందు మూడు ఫలాలు నూతిలో ఇంక్లూడ్ అయి ఉంటాయి అండ్ వన్ మోర్ అలా అర్థం చేసుకోవాలి ఇటు ఇట్ ఇంక్లూడ్స్ ది వన్ ఉచ్ యూ లెఫ్ట్ అంతేగాని అయ్యో నుయ్య ఇచ్చారు తాగడానికి లేదని అంటారండి అనరు ఎందుకంటే నువ్వు ఇస్తే తాగడానికి ఉండేది అయ్యో నీళ్ళు ఇచ్చారో తాగడానికి లేదు తాగడానికి ఉంది స్నానం చేయడానికి బట్టలు తుక్కోడానికి ఉంది కానీ స్నానం చేయడానికి లేదు అని అంటారా అంత కానీ నీళ్ళు ఇచ్చారనుకోండి ఈత కొట్టడానికి ఉండదు అవునండి చెరువు ఇచ్చాము ఇప్పుడు ఈత కొట్టచ్చు బట్టలు ఉతుక్కోవచ్చు స్నానం చేయడం ముఖం కొడుక్కోవడం దాహం తాగడం అన్ని ఇంక్లూడెడ్ అంటే ఆ రకంగా మీరు అర్థం చేసుకోండి దృష్టాంతం చెరువులో నీళ్ళు తాగితే ఏదో ఉంటుందో అలా మీరు తాగట్టు అంటే ఏదో రకంగా తాగొచ్చు కానీ నౌకా విహారం చేయడానికి ఉండదు నౌకా విహారం ఏం చేస్తాను చిన్న చదువు ఇస్తే ఇంకెందుకు ఇన్ని మాటలు ఎందుకు సర్వత సంక్లుతోదకే వ్యాపించి ఉన్న ఉదకం మీకు అప్పుడు ఆ సర్వత సంప్రుతోదకములో మీకు ఎంత ఫలం ఉంటుంది తావాన్ అంత ఫలం ఉంటుంది ఎంత ఫలం యావాన్ అర్థ ఉదపానే అంతకు ముందు కంటే దానికంటే చిన్న చిన్న రిసోర్సెస్ బాడీ వాటర్ బాడీస్ ఇచ్చినప్పుడు ఎంత ఫలముందో అంత ఫలము ఆ సర్వత సంప్రుతోదకంలో ఇమిడి ఉంటుంది అంతేకాదు అంతకంటే అధికం కూడా ఉంటుంది ఇప్పుడు మీరు శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి హే శ్రీకృష్ణ నాకు ఆనందమును ఇమ్ము అని అడిగారనుకోండి అది ఒక కోరిక రెండవ కోరిక నాకు మారుతీకారు ఇమ్ము అని అడిగారనుకోండి ఇవి రెండు కోరికలు వీడు మారుతీకారు ఇమ్మని అడగడానికి వెళ్ళాడు వెళ్తే నేను ఉన్నాళ్ళనుకుంటున్నా నేను ఉండవు దారిలో కలిశాను నేను చెప్పాను మారుతీకారు అడగద్దురా ఆనందాన్ని ఇమ్మని అడుగు మారుతీక జ్ఞానాన్ని ఇవ్వమని అడుగు ఆనంద జ్ఞానం అంటే వీడు కంగారు పడతాడని ఎందుకంటే జ్ఞానం అంటేనే ఆనందం వారికి అసంగతి తెలియదు వాడు అనుకుంటాడు జ్ఞానం వేరే ఉంటుంది ఆనందం వేరే ఉంటుందని కాబట్టి ఆనందమని ఇమ్మని అడుగు అంటే వీడంటాడు అయ్యో అలాగే అలాగండి తేడా ఆనందం ఇచ్చాడనుకోండి ఆయన మరి ఈ మారుతీకార సుఖం నాకు వస్తుందో రాదు అని వీడంటే అది ఎలా ఉందంటే సర్వత సంకృతోదకం ఇస్తే ఉదపానం వస్తుందో రాదో అన్నట్టుగా అజ్ఞానం తప్ప మరొకటైనా అయన ఆనందాన్ని కనుక నీకు ఇచ్చేస్తే దాంట్లో మారుతీకారు సుఖం దాంట్లో ఇమిడి ఉంటుంది అలాగే అది ప్రైవేట్ జట్టు సుఖం కూడా ఇమిడి ఉంటుంది దాంట్లో ఇంకా ఏదైనా ఉంటే కూడా ఇమిడి ఉంటుంది మరో ఉంటే కూడా ఇవిడి ఉంటుంది ఇవన్నీ ఇవిడగా ఇంకా ఎక్కువ ఉంటుంది అది పైవాక్యం యవాన్ అర్థ అర్థ అంటే ప్రయోజనం ఉంటుంది యవాన్ ఉదపానే అర్థ పర్వత సంక్తోదకే అది దృష్టాంతం ఇంకా రాష్ట్రాంతికానికి రండి రాష్ట్రాంతికంలో తావాంతో మొదలెట్టకూడదు తావాన్ ఉంది కాబట్టి యావాన్ తెచ్చిపెట్టుకుని ఏవాంతం మొదలు పెట్టాలి యావాన్ సర్వేషు వేదేషు అన్ని వేదములలో ఎన్ని కర్మలు చెప్పారో ఆ అన్ని వచ్చేస్తే మీకు ఎంత ఆనందం ఉంటుందో తావాన్ అంతటి ఆనందము విజానత బ్రాహ్మణస్య బ్రహ్మాత్మను తెలుసుకున్నటువంటి ఆ జ్ఞానికి ఉంటుంది ఇప్పుడు పుత్రకామ్యాష్ చేసేటనుకోండి పుత్రుడు కలిగేటనుకోండి వాడికి ఏం లభిస్తుంది పుత్ర సుఖం లభిస్తుంది అవునండి కానీ పౌత్ర సుఖం లభించదు మళ్ళీ పౌత్ర సుఖం లభించాలంటే పుత్రుడు పెళ్ళాడు వాడి ఇంకో పుత్రకామక్షి చేయాలి పుత్రకామ్యేనా వాటెవర్ ఒకవేళ వాడికి పుత్రుడు లేకపోతే ఏం చేయాలి పౌత్ర సుఖం కోసం ఇంకేదో చేయాలి అలా ఉంటుంది విచిత్ర వీర్యుడికి సంతానం లేకపోతే ఆవిడ సత్యవతీదేవి అయ్యో నాకు మనవాడు లేదే విశిష్టం ఉండేదేడు మహాభారతం అంత ఏ కథ నాకు సంతానం లేదు నా కొడుక్కి సంతానం లేదు నా మనవాడికి సంతానం లేదు మహాభారతం రామాయణం ఎలా ఉండదు దాని ధోరణ వేరు దీని ధోరణ వేరు ఆత్మజ్ఞానికైతే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 తపస్సు చేస్తే దేవుడు కనపడ్డాడు దేవుడు కనపడ్డా నీకేం కావాలా అని అడిగాడు అంటే నాకు రెండు కోరికలు ఉన్నాయన్నట్టు ఓకే చెప్పి ఏమిటో ఒకటి నాకు ఆంధ్రప్రదేశ్ అధికారం నాకు రావాలి నెంబర్ వన్ ఓకే ధ్యానం ఈ రెండో కోరిక ఏమిటి అంటే నాకు ఓల్డ్ అవ్వాలి అధికారం కావాలి అని రెండో కోరిక ఏమిటా కోరిక ఫస్ట్ కోరికలో ఇంక్లూడెడ్ అవ్వలేదు కదా అయింది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 उदपाने नेकस् उदानेरछिदावां यहां स्नानपनाथनम अथा यहां दृष्टा यहां दृष्टा क्स्तुन ఇప్పుడు ఉదపాన శబ్దానికి గ్లాసు నీళ్ళని చెప్పచ్చు లేకపోతే నుయ్యి అని అర్థం చెప్పచ్చు ఏ లిమిటెడ్ వాటర్ బాడీ అని అర్థం కనుక ఉదపాన అనే శబ్దానికి లేదంటే చెరువు అని కూడా చెప్పచ్చు సో కోప తడాగాది తడాగాన తటాకాన ఒకటే సో కోప తడాగాది చెరువు నుయ్యి చెరువు మొదలైనటువంటి అనేకస్మిన్ ఉదపానే ఉదపానములో అనేక ఉన్నాయి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 అమెరికా సిస్టమ్ ఇది స్విమ్మింగ్ పూల్ కట్టేయడం ఎందుకు స్విమ్మింగ్ పూలు వీళ్ళకి అక్కర్లేదు మీ దిశ సంవత్సరంలో ఎనిమిది మాసాలు మంచి గడ్డగట్టుకుపోయి చదివి స్విమ్మింగ్ పూల్ ఏం చేస్తారండి ఏదో పిచ్చంటే వాళ్ళు ఆ బిగ్నెస్ స్ట్రీట్లు వచ్చి వీడిని ఓడ కొడతారు వాళ్ళు ఇంటికి కూడా రారు అలా పోస్ట్ లో పంపిస్తూ మెటీరియల్ ఇగో ఈ స్విమ్మింగ్ పూల్ ఉంది అది ఉంది ఇది ఉంది తర్వాత సోషల్ స్టేటస్ మీ ఇంట్లో స్విమ్మింగ్ పూల్ ఉంది మా ఇంట్లో లేదు ఇలాగా సో మొత్తానికి రాజేతనే ఈ సెల్ఫ్ అని స్విమ్మింగ్ పూల్ కట్టాడు ఈ స్విమ్మింగ్ పూల్ కడితే దీనికి నెలకి మెయింటెనెన్స్ ఐదు వందల డాలర్లు దాన్ని చేయాలి అందులో అమెరికా ఇక్కడ మెయింటెనెన్స్ లో కాదు అక్కడ దాంట్లో ఒక్క బ్యాక్టీరియా కూడా ఉండకూడదు అంత పూల్లోనూ ఒక్క బ్యాక్టీరియా కూడా ఉండకూడదు ఇక్కడ మనం తాగినీళ్లలో బోల్ని బ్యాక్టీరియాలు ఉంటాయి వాళ్ళ వరకు పిచ్చి మెయింటెనెన్స్ దాన్ని మెయింటైన్ చేయాలి ఎవరు మెయింటైన్ చేస్తుంది దానికి మళ్ళీ ఏజెన్సీ ఐదు వందల డాలర్ల మెయింటెనెన్స్ తర్వాత శీతకాలం వచ్చిందంటే ఇంకది పనికిరాదు దాన్ని క్లోజ్ చేయాలి క్లోజ్ చేయడం ఇది చాలా ఆపరేషన్ పైన ఆకులు అవి పైన నెట్ వేయాల్సి ఉంటుంది ఆ వాటర్ ని డ్రైన్ చేయాలి ఇక్కడ డ్రైన్ చేయడం అంటే పంపు పెట్టి రోడ్డు మీద వదిలేస్తాం అక్కడ మీరు రోడ్డు మీద కనుక ఒక నీళ్లు గ్లాసు నీళ్లు రోడ్డు మీద పారేస్తే ఎనీబడీ సీస్ యూ విల్ బి పుట్టింగ్ జైల్ అయింది ఇక్కడ కాదు లారీలో నీళ్లు నింపుకుంటాడు నింపుని వెళ్తూ ఉంటాడు రోడ్డు మీద పోయేది రోడ్ అక్కడ అలా రోడ్డు మీద ఏది పడకూడదు రోడ్డు మీద పడ్డాది ఏంటండి ఇది రోడ్డు మీద అలా పార వెళ్ళడం ఒప్పుకోరు ఎవరో అలా సివిలైజ్ సొసైటీలో ఒప్పుకోరు అలా ఇక్కడ ఇదంతా అలా కాబట్టి ఆ నీళ్లని వాళ్ళు ఏం చేస్తారంటే ట్రక్స్ వచ్చి వాటిని సక్ చేసి పర్టిక్యుల్లీ టెస్ట్ చేసి వాటిని డంపింగ్ సందర్భంలో డంప్ చేస్తారు ఒకసారి ఏంటంటే హట్సన్ అనే రివర్ ఉంది వీటి దగ్గర ఒక డ్రమ్ము ఉంది ఆ డ్రమ్ములో సమ్ ఇంప్యూర్ మెటీరియల్ ఏదో సమ్ సమ్ లిక్విడ్ స్టఫ్ ఉంది అది అక్కడి నుంచో ఆ డ్రమ్ ఒకటి అలాగా వీడు ఏం చేశారంటే ఈ డ్రమ్మును ఎక్కడ పారేయాలో తెలియక రాత్రి పన్నెండు గంటల వేళ ట్రక్లో వేసుకుని ఆ హడ్స్ ఫండ్ డ్రైవర్లో పారపోసొచ్చాడు వాడిని పట్టుకున్నారు ఇంతకీ వీడు పారపోసింది ఏమిటి అంటే ఏదో సమ్ కెమికల్ అది ఇప్పుడు ఆ కెమికల్ని హడ్స్ అండ్ డ్రైవర్ లో కలిసిపోయింది కదా దీని మీద కూడా రీసెర్చ్ మొదలెచ్చేశారు ఇది ఈ కెమికల్ ఈ పోసిన టైంలో వాటర్ ఫ్లో ఎంతుంది ఇది ఎంత దూరం ఇది వ్యాపించింది దాన్ని ఇప్పుడు దాని నుంచి అలా తీయడం మడ్డులో డిపాజిట్ ఎంత ఉంటుంది వాటర్లో ఎంత అని ఇదంతా చేసి ఇప్పుడు దీన్ని ఈ కెమికల్ని ఆ హక్సంద్రవర్ లో నుంచి తీయటానికి డాలర్స్ బడ్జెట్ వాళ్ళు వేశారు వేసి వీడిని కట్టించారు హండ్రెడ్ డాలర్స్ వీడి కట్టించారు కట్టించి ఆ డబ్బు ఖర్చు పెట్టి అదంతా తీసేశారు అక్కడి నుంచి నేను చూసొచ్చా వాడు మడ్డుని పైకి తీసి వాష్ చేసి మళ్ళీ వేస్తారు దాంట్లో మీరు నేను ఎగ్జాలిరేట్ చేస్తున్నాను మీరు అనుకోదు వాళ్ళు ఈ మడ్డుని తీసేటువంటి పెద్ద పెద్ద పంక్ టీలు ఉంటాయి చూడండి అది రెండో మూడో ఎంప్లాయీ చేశారు ఎంప్లాయీ చేసి వాళ్ళు ఏం చేస్తారంటే మడ్డుని సక్ చేస్తారు సక్ చేసి దానికి వాషింగ్ ఇస్తారు ఇచ్చి ఆ వాష్డ్ వాటర్ ని వేరే ట్యాంక్ లోకి పెట్టుకుంటారు ఈ సక్కడు మడ్డు వదిలిపెట్టేస్తాను ఒక చిన్న శాంపుల్ అట్టి పెట్టుకుంటాడు ఆ శాంపుల్ని టెస్ట్ చేస్తాడు టెస్ట్ చేస్తే ఆ పర్టికులర్ కెమికల్ పోయింది అవతలకి అంటే ఇంకా అక్కడ ఆపేస్తాడు మార్చి మొత్తం హత్సన్ రివర్ లో మడ్డుని ఫ్యూజ్ తీయటం అనే ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ అండ్ దిస్ ఫెలో ఈ బికెమ్ ఏ పాప టూ హండ్రెడ్ థౌజండ్ ఖర్చు పెట్టాడు ఆ చేసిన పర్పస్ ఎనీవే ఈ స్విమ్మింగ్ పూల్ ఏమిటి వ్యామోహం ఎందుకోసం అయ్యా ఇవి నింపుదని అడిగాను నేను ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళాను నేను అడిగితే వేసంకాలం సుఖంగా ఉంటుందండి దాంట్లో దిగితే అని చెప్పాను అది అందుకోసం అంటే నేను నీ హృదయంలో ఆత్మ అనంత సుఖం ఉన్నది ఈ వేసంకాలం దాంట్లో దిగితే వచ్చే సుఖం ఈ ఆత్మ యొక్క అనంత సుఖంలో మూల కూడా ఉండదు అని చెప్పాను అంటే స్వామీజీ మీరు చెప్పిందే కరెక్ట్ ఈ సంగతి తెలిసేప్పటికి నాకు లేట్ అయిపోయింది ఇది ఆల్రెడీ లేట్ ఇప్పుడు మీరు చెప్పిందే కరెక్ట్ అది సందేహం కాబట్టి సో ఇది దృష్టార్థము యావత్ పరిమాణ స్నానపానాది అర్థ ఫలం ప్రయోజనం అర్థము ఫలము ప్రయోజనం అని అర్థం కాబట్టి స్నానం చేయొచ్చు తాగొచ్చు ఇలాంటివేవో ప్రయోజనాలు ఉంటాయి ఇలాంటి ప్రయోజనాలు మీరు ఎన్ని చెప్ప దాని మించి వచ్చే గాలి కలగా ఉంటుంది మీరు చెప్పండి ఎన్ని ప్రయోజనాలు చెప్పారు చెప్పండి పితృదేవతలకు తర్పణాలు ఇచ్చుకోవచ్చు మీరు చెప్పినా సర్వ పర్వత సంక్తోదకంలో అది కూడా ఉంటుంది కాబట్టి ఎన్ని ప్రయోజనాలు మీరు చెప్పగలరో ఈ ఉదపానంలో సర్వస్వసర్వ అర్థత సంక్తోదకే తావా నేవ సంపద్యతే త్ర అంతర్భవతి సో సర్వ అర్థరిచ్ఛిన్నమైన ఉదపానంలో ఎంతటి ప్రయోజనం ఉన్నదో అదంతా కూడా తావాన్ అదంతా కూడా సర్వత సంతోదకే సంపద్యతేతసంప్దకము అంటే అంతా వ్యాపించి ఉన్న ఉదకము అంటే ఏమిటి మీకు సముద్రం ఇచ్చేస్తారన్నమాట ఫ్రెష్ వాటర్ సముద్రం అంత మీకు ఇచ్చేస్తారు దాన్ని సర్వత సముద్రం అంటే అంతా ఇదే కదా వాటర్ వాటర్ ఎవరి వేలనర్థం సర్వత సంపూర్తి ఉదకం అంతటా వ్యాపించి ఉన్న ఉదకము అంటే ఒక ఫ్రెష్ వాటర్ ఫ్రెష్ వాటర్ సముషి మీకు ఇచ్చేస్తారు అప్పుడు ఉప్పు నీళ్లు కావాలంటే ఏం చేయాలి రావచ్చు ఫ్రెష్ వాటర్ తీసుకుని ఉప్పు కలుపుకోవడం అంటే అంత ప్రయోజనం ఉంటుంది అంటే ఈ ప్రయోజనాలన్నీ కూడా అంతర్భవతి దానిలో అంతర్గతం అయిపోతాయి ఏ నర్థం ఇప్పుడు మీరు చెప్పండి మీరు సర్వత సంప్రతోదకము కోరుకుంటారా లేకపోతే చెముడు నీళ్లు కోరుకుంటారా సర్వత సంప్రతోదకం కోరుకుంటారు సపోజ్ ఎవడైనానో అదేమిటండి నాకు మొహం కొడుకుని నీళ్లు తాగాలి ఈ సర్వత సంపలతోదకం నేనేం చేసుకుంటానో నాకు చెమ్ము నీళ్లే కావాలి అన్నాడు అనుకోండి వాడికి తెలివైన వాడు అంటారా మూర్ఖుడనంట ఈ కామ్య కర్మలన్నీ అల్లాటివే అంచేతనే నేను ఒక ఒక మిషన్ కింద మిషన్ కాదు నాకు బట్ స్టిల్ ఇట్ ఇట్ ఇట్ అపియర్స్ లైక్ ఎ మిషన్ అది ఒక చాదస్తంగా ఒక పద్ధతి కింద పెట్టుకుని నేను కామ్యకర్మల్ని నిరాకరణ చేస్తూ ఉంటాను ఇదే పని ఇంకా ఎందుకంటే వేదాంతం అంటే కామ్యకర్మ నిరాకరణమే వేదాంతం ఇంకా పని అంటే వేరే వేదాంతం ఇంకొకటి లేదు ఇప్పుడు నీకు భయం ఉందనుకో భయం ఉంటే ఆ పరిచ్ఛిన్నమైన భయాన్ని పోగొట్టడానికి ఏదో పరిచ్ఛిన్నమైన చెయ్యకు నువ్వు చేస్తే నీకు పోదు తర్వాత మైండ్ బికమ్స్ వీక్ ఇప్పుడు మీకు భయం వేసిందండి వీళ్ళు తాయెత్తు కట్టుకొచ్చారు తప్పే ఉంది తప్పేం లేదండి ఇట్ ఈ నాట్ ఈ క్వశ్చన్ ఆఫ్ రైట్ ఆర్ రాంగ్ your mind becomes weak you are not a strong minded person anymore i taayithu batukunna vela vela to untadu vadu he the weak minded person a mind oka sari weak kai poyindante vadu batukunda sahara oktaadu vadu ee bhayam pote inko bhayam vastundi alla mind weak avune vadu that is the point lekapothe em undalle lekapothe em unde evalako miru 2000 istaru vaale edo taayitho edo edo isthadu adi pettukuntaru మీకు కొంచెం మనసుకి ఉల్లాసంగా ఉంటుంది ఫెయిత్ కదా యూ ఆర్ హ్యాపీ హీఈ్ హ్యాపీ వై షుడ్ ఐ బి కన్సర్న్ అబౌట్ ఇట్ ఊచ్ వే ఐ గెయిన్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ ఇట్ బై బై షేయింగ్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ మై ఓన్లీ కన్సర్న్ ఈజ్ యూ ఆర్ బికమింగ్ వీక్ ఇన్ మైండ్ యూ రిపీట్ ది ప్రాసెస్ యూ విల్ రిమైన్ ఎప్పుడో అలా ఉడికిపోతా బతుకుతావు అంతే యూ స్టార్ట్ దే ఏమిటి భయం ఎందుకు వచ్చింది భయం అభయస్థానమైన ఈశ్వరుడు హృదయంలో ఉండగా భయం ఎందుకు వచ్చింది అసలు అని అలా మొదలెట్టు దాన్ని అటాకిట్ దే అండ్ రిజెక్ట్ ఇట్ ఇన్ ది కరెక్ట్ వే ఇంక జీవితంలో ఎప్పుడూ భయం నీ దగ్గరికి రా అలా అప్రోచ్ అవ్వాలి ఈ ఈ ఉదపానాలు సర్వత సంప్రుతో కానీ పట్టుకోవాలి వెళ్తే సింహాన్ని వేటాడాలి కుండేల్ని కాదు కుండేలు వేటాడే ఏమైనా అర్థం ఉందా గన్ను పట్టుకెళ్ళి సింహాన్ని వేటాడి అసలు వేట అనవసరం వేటాడితే సింహాల వేటాడాలి కాబట్టి సర్వత సంప్రుతోదటే తర్వాత ఏం తావాన్ అంటే ఆయన యావాన్ను తావాన్ను పెట్టి వ్యాఖ్యానం చేయరు అక్కడ ఉన్నది ఉన్నట్టుగా వ్యాఖ్యానం చేసుకుంటూ పోతారు మనం ఎంప్లాయ్ చేసుకుని సూచి మంది తావానికి అర్థం దాస్తున్నారు తావత్ పరిమాణ ఏవా అని అర్థం దాచుకున్నారు సంపద్యతే సు వేద వేదోక్మూ ఎత్కర్మఫల సహ అర్థ బ్రాహ్మణ సన్న పరమాత విజాన యనఫల సర్వత సంకృతోదక స్థానీయం తస్మిన్ తావానేవా అది ఈ తావాన్ని ఎక్కడికి వస్తుంది అక్కడ ఎందుకు రాశారు అంటే అక్కడ మన శ్లోకంలో ఉంది కనుక రాశారు రాసే అర్థం చెప్పేశారు ఎవరి తావత్ పరిమాణ ఏవా అర్థం చెప్పేసి అది ఇక్కడ పెట్టుకో అని చెప్తున్నారు అది ఇక్కడికి తావాన్ వచ్చిందంటే అక్కడ ఏముండాలి యావాన్ ఉండాలి అది దాని వ్యవస్థ భాష్యం కొంచెం క్లేశంగా ఉంటుంది భాష్య హృదయం తెలిసినప్పుడు స్పష్టంగా తెలుసుకోవేషు వేదోష్ వేదేషు వేదములన్నిటి ఎందు వేదములన్నిటి ఎందు అంటే వేదం పుస్తకాల్లో ఉంటుందని కాదు వేదోక్తేషు కర్మసు అని అర్థం ఇప్పుడు పంచాంగంలో వర్షం పడుతుందని పంచాంగంలో వర్షం పడుతుందంటే పంచాంగం పిండితే వర్షం రాదు నీళ్లు రావు పంచాంగంలో వర్షం పడుతుందంటే ఆ మేఘాలు వచ్చేటప్పుడు వర్షం పడుతుందా అలాగే వేగంలో కల కర్మలు ఫలాలు ఉంటాయి అవి చేసుకుంటారన్నమాట చేసుకుంటే యహ అర్థ ఆ కర్మలన్నీ చేసేయండి చేసేస్తే ఎంతటి అర్థము ప్రయోజనము నేను మహాత్ ఒక కర్మకాండ స్పెషలిస్ట్ ఒక ఆయన్ని చూశాను శత వపాయాగకర్త యాగం సోమయాగంలో భాగంగా చేస్తారు పెద్ద యజ్ఞంలో భాగంగా మొపాయాగం చేస్తారు వెరీ స్పెషల్గా ఆయన వంద మొపాయాగాలు చేశారు వంద యాగాలు చేశారు పెద్దవారు అయ్యారు నడువు వంగింది ఇప్పుడు ఈ వంద మొపా యాగాల ఫలాన్ని అనుభవించటం కోసం హీస్ వెయిటింగ్ వెయిటింగ్ అంటే హీఈ్ నాట్ వెయిటింగ్ ఫర్ డెత్ డెత్ అంటే ప్రీతి ఏం కాదు డెత్ అంటే భయమే కానీ తప్పనిసరి అయినప్పుడు ఇంకా డెత్ని తప్పనిసరి అయినప్పుడు ఇంకా స్వర్గానికి వెళ్ళి ఆ వంద ఉపాయోగాల ఫలాన్ని ఆయన అనుభవించారు తీరా అనుభవించిన తర్వాత ఎలా ఉంటుంది ఆ వంద ఉపాయోగాల ఫలం ఆత్మరూపంగానే ఉంటుంది ఇంకెలా ఉంటుందండి ఆనందం కలుగుతుందండి ఆనందం ఎక్కడ అనుభవానికి వస్తుంది ఇప్పుడు ఊర్వశి డ్యాన్స్ చేస్తే ఈయనకి ఆనందం కలిగిందండి ఊర్వశ డ్యాన్స్ అయితే బయట ఉంది కానీ ఆ డ్యాన్స్ చూస్తే కలిగే ఆనందం ఎక్కడ ఉంది అది కూడా బయటకుంటే వీరికి కలగడమే కలగదు అది అది బయట ఉండదు అది హృదయంలోనే ఉంటుంది హృదయం వీళ్ళు లోపల కలుగుతుంది ఆనందం లోపల కలుగుతుందంటే ఎక్కడ కలుగుతుంది కాలేయంలో కలుగుతుందా లివర్ లో కలుగుతుందా లేకపోతే ఇంటెస్టైన్లో కలుగుతుందా ఎక్కడ కలుగుతుంది అంటే అదే దేహంలో కలగదు దేహంలో కలగదు మరి ఇంకెక్కడ కలుగుతుంది ఆత్మయందు కలుగుతుంది ఆత్మయందు కలుగుతుంది అంటే బయట నుంచి ఆత్మలో ప్రవహిస్తుందా అలాగేమన్నా దాఖలాలు ఉన్నాయా లేవు మరి ఆత్మయందు కలగడం అంటే ఆత్మలో ఉన్నదే ప్రకటమవుతుంది మరి సపోజ్ ఊర్వశి డ్యాన్స్ లేకుండా కూడా ప్రకటమైందనుకో అప్పుడు అప్పుడు ఏమవుతుంది అదే ఆనందం కలుగుతుంది అంతకంటే ఎక్కువ కూడా కలుగుతుంది అయ్యా ఆనందం కోసం స్వర్గానికి వెళ్ళేదంటే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 Selflessness లెస్నెస్ ఇన్ లోన్ పేస్ మనం ఏమనుకుంటాం సపోజ్ నిస్వార్థంగా ఉండమంటే మనం నిస్వార్థంగా ఉండాలని భయపడతాం ఇందువల్ల మనం స్వార్థంగా ఉన్నప్పుడు లభించే భోగాలు సుఖాలు ఏవైతే ఉంటాయో అవి చేజారిపోతాయేమో అని భయపడతాం కానీ మహాత్ములు ఏమని చెప్తారంటే వారు నీవు స్వార్థంగా బతికినప్పుడు నీకు దొరికిది పెసరంటే లాభం తక్కువ నష్టం ఎక్కువ నువ్వు నిస్వార్థంగా చూ ఉండు అంటే ఏమవుతున్నావు మరి ఈ దారిపోతుందేమో చూడు నువ్వు నిస్వార్థంగా బతికి చూడు ఇది దారిపోదు ఇది వచ్చేసి దీనికంటే అనంతమైన రెట్లు నీకు ఆనందం వచ్చేస్తుంది అయితే మరి అయితే నేను నిస్వార్థంగా ఈ నుంచి ఉంటానండి ఉండు ఉన్నాడు పొద్దు నుంచి మధ్యాహ్నం దాకా నిస్వార్థంగా ఉండి ఇంకా రాలేదే అని వస్తాడు అలా కాదు కొంచెం సహనం ఉండాలి ఎందుకంటే నువ్వు వదిలిపెట్టింది ఫైన్ ఐట్ అల్పమైన దాన్ని త్యాగం చేసావు నీకు లభించేది అనంతం కొంచెం ఓపిక పట్టాలి యూ నీడ్ ఎలిటింగ్ పేషెన్స్ స్వామి వివేకానంద అదే అలాగే అంటారు సెల్ఫ్లెస్నెస్ పేస్ బట్ యు నీడ్ పేషెన్స్ కొంచెం పేషెన్స్ ఉండవుసారి పేషెన్స్ ఉంటే నిష్కామంగా ఉండు నిష్కామ కర్మ చేయి ఫలప్రష్ణ లేకుండా ఉండు and leave everything to Ishwara Ishwara Ishwara you will become Ishvara. that is అండ్ లీవ్ ఎవ్రీథింగ్ టు ఈశ్వర యూ విల్ బికమ్ ఈశ్వర దట్ ఈజ్ ఈశ్వర ఈశ్వరుడికి మనకి తేడాదే ఈశ్వరుడి ఇచ్చేవాడు మనం పుచ్చుకునే వాళ్ళం కర్మఫలం సపోజ్ నువ్వు ఈశ్వరుడితోటి ఏ ఈశ్వర కర్మఫలం వద్దులేవాలి నీరేటెట్టుకున్నారనుకోండి అప్పుడు ఏమైపోతారు మీరు ఈశ్వరుడైపోతారు సో వాడు బలిచక్రవర్తదే అంటాడు ఆ ఈశ్వరుడి చేయి కింద ఉంటా నా చేయి పైన ఉండడం అన్నండి వామనావతారంలో ఆయన వచ్చి నన్ను కోరాడు నేనే కోరిక కోరనలేదు ఆయనే కోరాడు నాకే కోరిక లేదని అంటే ఈశ్వరుడు అన్నాడు రే నేనొచ్చి నీ ఇంటి గుమ్మా దగ్గర కాపలా కాస్తా అంటారు అయిపోయిందంటే ఈశ్వ అప్పుడు విష్ణువు వెళ్ళి వామనావతారం అయిన వెంటనే బలిచక్రవర్తిని వెళ్ళిపోతాడు కదా కథ వతాలంలో తొక్కేస్తాడు అక్కడ పతాళంలో మంచి ప్యాలెస్లో ఉంటాడు అంటే అక్కడ విష్ణువు ద్వారపాలకుడు అవుతాయి అప్పుడు లక్ష్మి వామనుడు అవతారం వస్తే లక్ష్మి అక్కడ వైకుంఠంలో దిగడంంటుంది కదండి అవి ఒంటరిగా ఉంటుంది అవి ఏమిటి అవతారం ఇంకా ఎంతకాలం కొనసాగుతుంది ఈయన వాపస్ వచ్చి సమాచారం అంటే లేదు అవతారం అయిపోయింది మరి అవతారం అయిపోతే ఇంకా రాలేదేమిటి వాట్ హ్యాపీ అండ్ చూసి అంటే ఇప్పుడు పాతాలల్లో ఉంటున్నాడు అదేమిటి అవతారంలో అయిపోతే వైకుంఠానికి కదా రావాల్సిందే రాంగ్ డైరెక్షన్ నో పాతాలలో ఉంటున్నాడు ఏం చేస్తున్నాడు రక్షక భటుడే ఉంటున్నాడు ద్వారపాలకుడు మై గుిడ్నెస్ ఎవళ్ళకి ద్వారపాలకుడు బలి గృహానికి ద్వారపాలకుడు అంటే ఆవిడ చాలా విచారిస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఆవిడ కూడా వెళ్ళి ద్వారపాలిక అవ్వాల్సి వస్తుంది ఆవిడ వెళ్తాయి ఎందుకంటే మరి విష్ణువును విడిచిపెట్టి కదా అంటే ఆవిడ వెళ్లి ఆ పాతాలలో మకాలు చేస్తుంది అంటే అర్థం ఏంటండి బలికి సర్వ సంపదలు లభిస్తాయి అంటే పోగొట్టుకున్న ఇంద్ర సంపదతో పాటుగా సకల సంపదలు బలికి లభిస్తాయి అది కథ అతను సరిగ్గా అర్థం చేసుకోవాలి దాని నిండా సింబాలిజం ఉంటుంది అనివే సో ఇప్పుడు ఈ మహాఫలము ఎవళ్ళకి బ్రాహ్మణస్య విజానస బ్రాహ్మణస్య అంటే అర్థము సన్యాసిన సన్యాసి అంటే ఆశ్రమరూప సన్యాసి అని కాదు అసలు గీత మొత్తం మీద సన్యాసి అంటే కషాయం కట్టుకున్నవాడు అని కాదు కపడా రంగాయే మనతో నరంగాయే అనేదో ఉంటుంది వస్త్రానికి రంగు అయ్యండి మనస్సుకి ఆ పవిత్రతను ఆపాదించటం చాలా కష్టం సన్యాసిన అంటే సర్వకర్మ సన్యాసపూర్వక ఆత్మజ్ఞాన నిష్టావాన్ అని అర్థం తర్వాత బ్రాహ్మణ శబ్దానికి అర్థమేమిటి అని ఇక్కడ విచారం చేశారు శంకరులు ఎందుకంటే శంకరులు అర్థం రాశారుగా ఏమన్నా రాశారు బ్రాహ్మణస్య అని మంత్ర శ్లోకంలో అర్థం ఏం రాశారు బ్రాహ్మణస్య అంటే బ్రాహ్మణ కుల సంజాతస్యాచారా రాయలేదు అలా రాయలేదు అలా కూడా రాయచ్చు కదా అలాంటి అర్థం అంటే ప్రసిద్ధంగా ఉంది కదా మరి శ్లోకంలో అలా రాయలేదు ఎవరన్నా రాశారు సన్యాసి నర్థం ఏమిటి ఆయన బ్రాహ్మణుంటుండే ఈయన సన్యాసం కాదు ఏంటండి ఇంకెక్కడ అర్థం రాయటం దీని మీద బెల్లంకొండ రామరాయ్ గారు పెద్ద చర్చ చేశారు చర్చ చేసి బ్రాహ్మణ శబ్దానికి ముఖ్య అర్థము బ్రహ్మజ్ఞాని అని అర్థం చెప్పారు ఓకే బ్రహ్మజ్ఞానం చెప్పండి మన సన్యాసం అంటారేమిటి బ్రహ్మజ్ఞానంటే అర్థం సన్యాసనే హావ్ అంటే అకర్తృ అభోక్తృ ఆత్మస్వరూపమును తెలుసుకున్నవాడు అని అర్థం అదే సన్యాసం అంట కాబట్టి సన్యాసిన అంటే సర్వకర్మ సన్యాసం సర్వకర్మ సన్యాసం అంటే ఫిజికల్ గా సర్వకర్మల్ని విడిచిపెట్టేదని కాదు కర్మల ఏడవ కర్తృత్వ భోక్తృత్వములను పరిత్యాగం అది సన్యాసం అంట चित्त च्याग एक संसार त्याग संसारा त्यागमें चुन त्याग चित भूमिकेय चूमिक मन बुद्धि भूमिक ना भी परा अने स्वपरा भेद उम्मीद अंत अर्थम एदरवाड़ी जीव में परछा आ परसा पद रूप में खर्च पड़ता है डब मंडे ఒకవేళ మన దగ్గర పదివేలు ఉంటుంది కట్టి పెట్టేస్తాం అంటే పదివేలు ఉంది కదా అని అది అట్టి పెట్టుకునే పదే లేదు మన డబ్బుకి ఎదరవాడి డబ్బుకి నిజంగా తేడా లేదు అలా ఉండాలి కాబట్టి ఎద్రవాడి దగ్గర రూపాయలు తీసుకోవడానికి సందేహం లేదు మనం ఇవ్వాల్సి వస్తే పదివేలు ఇచ్చేయడానికి అది స్వపరాభేదం లేకుండా ఉంది డబ్బు ఎవరిదైనా కూడా పవిత్రమైనది వాల్యుయేబుల్ డబ్బుని రోడ్డు మీ పారేయడం అని అర్థం సన్యాసం స్వపరా భేదం లేకుండా ఉంటుంది డబ్బును రోడ్డు మీద పారేయడం తప్పదు ఎందుకంటే లక్ష్మీ దేవి లక్ష్మి అంటే ఈశ్వరుని యొక్క ఒక విభూతి డబ్బు అంటారు రూపాయిని కూడా వృధా చేయకూడదు రూపాయి అంటే మన లక్ష్మి కదా లక్ష్మి అంటే ఈశ్వరుని విభూతి సర్వం బ్రహ్మ అయితే మన రూపాయి బ్రహ్మవు కాదు అంటే స్వాపరా అనే భేదము సుతరాము ఉండరాదు అటువంటిది సన్యాసము సో ఆ విధమైన సన్యాసికి విజానత తెలుస్తున్నవాడు ఏవి తెలుస్తున్నవాడండి పరమార్థతత్వం విజాన జగత్తు యొక్క యథార్థత జగత్తునందులేదు ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ది యూనివర్స్ పాయింట్స్ టు ఎ మిస్టరీ బియాండ్ ఇట్ సెల్ఫ్ అని మహాత్ములు చెప్తారు మీరు జగత్తులో ఏదైనా చూడండి ఆకాశం చేసి చూడండి ఇట్ పాయింట్స్ టు సంథింగ్ విచ్ ఇస్ బియాండ్ ది యూనివర్స్ లుక్ అట్ ది సన్ లుక్ అట్ ది మూన్ లుక్ అట్ seasons, look at rivers, మౌంటైన్స్ మీరు ఏది చూసినా కూడా మై గుడ్నెస్ దిస్ ఈజ్ సంథింగ్ సుపీరియర్ సంథింగ్ మిస్టీరియస్ ఈస్ దేర్ అని అనిపిస్తుంది ఆ మహిమ మనకు కనపడుతూ ఉంటుంది జగత్తులో సో ఆ జగత్తు యొక్క యథార్థ తత్వం ఏమిటంటే అధిష్టానంలో ఉన్నటువంటి పరమేశ్వరుడే ఆ సత్ అదే పరమార్థ తత్వం దాన్ని తెలుసుకున్నవాడు తెలుసుకుంటే వాడికి ఫలం వస్తుంది ఏ ఫలము విజ్ఞాన ఫలం కర్మఫలం కాదు విజ్ఞాన ఫలం ఆత్మజ్ఞానం యొక్క ఫలము ఏమిటో ఆ ఫలం ఏమిటో తెలుసునండి సర్వత సంక్లుతోదక స్థానీయం అంతటా వ్యాపించి ఉన్న జల జలాశయం అంటే స్వీట్ వాటర్ రోషన్ తీయ నీరు సముద్రం మీకు ఇస్తే నీటి ఫలములు ఎన్నిన్నాయో అన్నీ మీకు వచ్చేస్తాయా అంతకంటే ఎక్కువే ఉంటుంది ఫలం అంటే అనంతము అని నీటితోటి వచ్చే ఫలాలున్నీ వచ్చేస్తాయి అలాంటి స్థానంలో ఇక్కడ మీరు ఆత్మస్వరూపము అనంత ఆనందము అనే దాని స్థానంలో వచ్చిన జ్ఞాన ఫలము ఆత్మ జ్ఞాన ఫలము సర్వత సంస్కృతోదకంతో పోలిక దాని కామ్యకర్మ ఫలము ఉదపానంతో పోలిక చెంబు నీళ్లతోటి పోలిక కామ్యకర్మ పుత్రకామేశ్వరి చేశాడు దశరథ మహారాజు ఆఖరికి ఆనందంగా మరణించాడా దుఃఖంతో మరణించాడా దుఃఖంతో మరణించాడు ఆయన అనుకుంటాడు ఒకసారి ఈ పుత్రకామేశ్వర చేయకుండా ఉండాల్సింది కాబట్టి అంటున్నా సంతానం లేక నానా హింసపడి మొత్తానికి సత్యులిటీ అని ఇదని మొత్తంగా సంతానాన్ని పొందాడు ఎంజాయ్ చేసాడు పిల్లాన్ని పిల్లాన్ని ఎత్తుకు నీటి ఓటు తిప్పుతూ గా బాగుంటుంది ఎంజాయ్ హీజ్ ఎ ప్రౌడ్ ఫాదర్ పిల్లాన్ని ఇలా తగ్గ ఎత్తుకు తిప్పి తర్వాత భార్యకు అర్థం అమ్మా ఐ హడ్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్ ఈ లోపల కాల ప్రవాహం అలా సాగిపోతూ ఉంటుంది ఆ కురానికి పాతికేళ్ళు పాతికేళ్ళు అక్కర్ల పూర్వం పాతికేళ్ళు ఇప్పుడు పదిహేను ఏళ్లకే నేల నింగి పట్టనట్టున్నారు పిల్లలు కాబట్టి వాడికి కొంత యుక్త వయస్సు కూడా ఐ డాడ్ కీప్ అన్నాడు ప్లీజ్ స్పేర్ మీ దానికి డైలాగ్స్ ఉన్నాయి గివ్ మీ బ్రేక్ అని గివ్ మీ బ్రేక్ అంటే మీ స్థానంలో ఉండు నన్ను ఇబ్బంది పెట్టకూడదు అన్నప్పుడు వీడు చాలా భయంకరంగా హర్ట్ అయిపోయి నేను అనవసరంగా సంతానాన్ని కన్నానే అని అనుకుంటాను ఈ కామ్యకర్మలన్నీ లవే ఉంటా మీకు నిష్కామంలో మీకు రిగ్రెట్ అయ్యే ప్రసక్ ప్రసక్తే ఉండదు కామనలో రిగ్రెట్ ఆ కామన సుఖంలా అనిపిస్తుంది దాంతో దుఃఖం ఉంటుంది ఆల్ రిగ్రెట్ నిష్కామంలోనే మీకు రిగరెట్ అవ్వదు మీరు దాహం వేస్తే మంచి నీళ్ళు తాగారు అనుకోండి యూ నీడ్ నాట్ రిగ్రెట్ దాహం వేస్తే కోక్ తాగారు అనుకోండి యు హ్యావ్ టు రిగ్రెట్ నిష్కామంలోనే రిగ్రెట్ ఉండదు సర్వతో సంప్రుత స్థాని అంటే అంతర్భవతి చెట్ట నువ్వు ఎన్ని కర్మలు ఎన్ని ఫలాలు ఎన్ని చెప్తావో అన్ని చెప్పు నువ్వు అవన్నీ ఆత్మానందంలో అంతర్భవంగా అయిపోతాయి దాన్ని కొటేషన్ ఒకటి ఉండి ఇస్తున్నారు చూడండి సర్వం పదభిసమేతికించజా సాధుకువేద్రుతే ఇది చాందోగ్యశ్రుతు నాలుగో అధ్యాయం అందరూ ఆరో అధ్యాయం చదివేసి మేము చాందోగ్యం చదివేమంటాం చూడండి మన నాలుగో అధ్యాయం నుంచి కొటేషను चूं सर्वं तदिशमे यकीं प्रजा साधुकुंति आये आ् ज्ञाने अगर प्रस्ताव आ ज्ञा य प्रजा साधुकुंति सकल प्रजलू पुण्यकर्मलो सर्व तत्ण्यम वे आयन की अभिसमेती అదేమిటండి వీళ్ళందరూ పుణ్యాలు చేసుకుంటే వెళ్లి ఆయనకి అందిపోవడం ఏమిటి అలాగలాగా ఆయన ఎవడింతకిను య తద్వేద ఎవడైతే ఆ పరబ్రహ్మను ఆత్మరూపంగా తెలుసుకున్నాడో వారికి ఈ ప్రజలందరూ చేసుకున్న తిరుపతిలు మరోటి వెళ్లి వెళ్లి వెళ్లి చేసుకున్న పుణ్యం అంతా ఆయనకు వచ్చేసుకున్నా ఎందువల్ల సహా వేద అతడు తెలుసుకున్నాడు కనుక జ్ఞానఫలం జ్ఞాన విజ్ఞాన ఫలం అనంతం సర్వత సంప్రదోదక స్థానీయం కదా మరి విజ్ఞానఫలం వాడు ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నాడు కనుక ఈ జగత్తులో ఎంతమంది ఎన్ని పుణ్యకర్మలు చేసుకున్నారో ఆ పుణ్యమంతా వాడికి వచ్చేస్తున్నారు ఇది శృతే తర్వాత సర్వం కర్మాఖిలం ఇది చెవక్ష్యక్కడ కూడా ఈ గీతలో కూడా ఇదే అభిప్రాయాన్ని ఇంకా సమర్థిస్తం కర్మాఖ్యం పాఠాని చెప్పబోతున్నారు అక్కడ చూద్దాం తస్మాత్ ప్రాక్ జ్ఞాననిష్టాధారాప్తే కర్మ్యధితేటాకాద్యనీయమీ కర్మ కర్తవ్యం तस्मा नीक ज्ञान निष्ठो अधिकार योग्यता लड़ू नी की कर्म उष्ठ अधिकार लभच नीव परछन्न व्यक्ति उब कर्म अधिकृते कर्मचे अधिकार नीग्यता योग्यता नर्तु परछ्यक्ति अने ఆ ధారమలో ఉన్నంత వరకు వారికి కర్మలను చేసేటువంటి యోగ్యత ఉన్నది కాబట్టి వారు చేసి కర్మలు ఎలా ఉంటాయి చిన్న చిన్న కర్మలే ఉంటాయి ఎంత కర్మైనా ఫలం పరిచ్ఛిన్నంగానే ఉంటుంది కోప తటాకానీయం కోపము తటాకము అలాగే అల్ప ఫలములు ఎలా అయితే ఆ విధంగానే చిన్న చిన్న ఫలములను ఆయా ఫలములను ఇచ్చే కర్మలు ఉంటాయి ఆ కర్మలను చేసుకోవాలి అది కర్మ కర్తవ్యం చేసుకో కానీ నిష్కామంగా చేసుకో నీ లక్ష్యం ఆ చిన్న చిన్న కర్మల చిన్న చిన్న ఫలాలు కాదు అనంత కర్మల అనంత ఫలం ఏదైతే ఉన్నదో అది నీ అది అది అది కర్మఫలం కాదు అది నీ లక్ష్యం దానికోసం నువ్వు ప్రిపేర్ అవ్వాలి దానికోసమని ఈ చిన్న చిన్న కర్మల చిన్న చిన్న ఫల ప్రశ్న విడిచిపెట్టి చేసివి అవే కర్మలు అంతేకాదు అనంత కర్మ ఎక్కడి నుంచి వస్తుంది ఉండదు చిన్న చిన్న కర్మలే చేస్తాము ఫలకృష్ణ లేకుండా ఈశ్వరార్పణ బుద్ధితో చేసినట్లయితే నీకు కర్మయోగా